కలిగితే పాట పాడచ్చ ప్రార్థన ప్రార్థన చేసుకున్నాం మేము గల కొరలో ఒకరి తండ్రి జీవ గలగిన దేవ మేమగలిగిన మా తండ్రి ప్రభుత్వ నాయన మరొక రోజు మరొక దేవాల సమయందు సజీవముగా నాయన మీ యొక్క కృపాసింహాస్ని వద్దకు మీ పాదముల చింతకు తండ్రి మేమందరము మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసుకరిస్తూ శ్రేష్ఠమైన నామమున ఉన్నతమైన నామంన బలమైన నామంన ఏకైక నామం తండ్రి మీ పాదముల మా దేవుడవు మా రక్షకుడవు మా విమోచకుడు ఆయన మా విశ్వాసకర్త రక్షణకర్త తండ్రి మీకు స్తోత్రం తప్ప మీ సంకల్పాలు ఉద్దేశాలు తండ్రి ఎంతో గొప్ప మీ ప్రణాళికలు ఎంతో లోతని ఆయన తండ్రి ఆత్మీయ సత్యాలు ప్రభా ఆత్మీయ మర్మాలు తండ్రి మాకు రోజు రోజు బయలుపరుస్తూ తండ్రి ఆ నిత్య రాజ్యం వైపు మహిమ రాజ్యం వైపు ఆయన మీరు నడిపిస్తున్న విధానం కై స్తోత్రములు ప్రభా మా నిత్య సహవాసాన్ని కోరిన దేవుడు వ్యక్తితోత్రులు మా తండ్రి మా పాపములు పరిహరించారు మా దోషములు మా అతిక్రమంలో క్షమించారు తండ్రి వ్యక్తి స్తోత్రములు నాయన ప్రభా అందుకు మీరు చెల్లించిన కానీ బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నా మా దేవా ఇదిగో ప్రభా మేము అనేక అవసరం కలిగిన వారం నాయనా ప్రభా అనేక ఇబ్బందులు ఇరుకులు శ్రమలు నాయనా కష్టాలు నష్టాలు వీటన్నిటి గు వెళ్తున్నాం ప్రభా మీరు సహాయకుడు మీరు మాత్రమే మమ్మల్ని ఆదరించగలరు మీరు మాత్రమే ప్రభా ప్రతి సమస్యకు పరిష్కారం తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని నన్ను సమకూర్చున్నందుకు స్తోత్రములు ప్రభా ప్రార్థించే భాగ్యం నాయన ఇచ్చినందుకు సమయం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు మా ప్రార్థన మీకు వింపుగాను మీ చిత్తంలోనూ తండ్రి మీ యొక్క ప్రభు నాయన తండ్రి నాయన మహిమాకరంగాను తండ్రి ఉన్నట్లు సహాయం చేయండి మా నోరులు ఏ విధంగా మేము ప్రార్థించాలో మాకు నేర్పించండి ప్రభు మీ సహాయాన్ని కోరుకుంటూ నాయన మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటూ అంధకార శక్తులను సైతాన్య శక్తులను తండ్రి మీ రాజ్యంగా వ్యతిరేకంగా పనిచేయ ప్రతి శక్తిని మా ప్రభుని ఏ సుక్రీస్తూ రక్తమంది శక్తి ద్వారా బంధిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభు మారే సుక్రీస్తున్నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఎవరికైనా పాట పడాలనేసి చక్రవర్తి గారు గానీ చక్రవర్తి గారు మీరే పాడండి సరే సార్ వాక్యం చెప్పాలి కదా అదే విజయ్ పాడాలి విజయ గారికి కుదరదు చేరిన నాడు అన్న పాట పాడుకుంటా మనం ఓకే ఓకే నాడు ము కడిగి సీలుచి నాడు సములనూ కడి గిరియో పౌల వాళ్ళు సీలో వాళ్ళను పౌల శవెను సిద్ధ పడినా భక్తుల జోచి సిద్ధ పడినా భక్తుల జోచి చింత చిడు కలుషములను కడిగివేయు గు ీ వండావంతి ఉన్నా సోదయం పండ పాయినా ఉన్నా పాపులనైనా పిలచు చుందే పరముచేరా పిలచు చుందే పరముచేరా చివచ్చ నాడు కలుషములనో కడిగి వేయం వందరలా మండల నుండి ఒకటి తింటరి ఆయే వందోరెలా మండల నుండి ఒకటి తింటరియే తుంగది తుమ్మిది గొరెలా వీరచి తొమ్మది తుమ్మిది గోబెల మీరచి ఒంటరి అయినా గోషెను వేదకే ఒంటరి అయినా గోషెను వేదకే చెల్లూ చెందు కలుషములను కడిగివే నాడు కలుషములను అడిగివేయం తప్పిపోయినా కుమారుండు తండ్రిని వీరచి తరలిపోయే పప్పిపోయినా కుమారుండు తండ్రిని వీరచి తరలిపోయే తప్పు తెలుసి తిరిగి రాగా తప్పులసి తిరిగి రాగా తి చూ కొనెను తండ్రి అతని చుచూ కొనెను నాడు కలుషములను కడిగి విందులో పీరావా పాపరా పాపము విభజే పరిశుద్ధుల విరా పాపతిని పరికించి పాపలగతిని పరికించి పాత అంతం పాత పరి అంతం శిల్వచింత చిన్న ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమ నమ్మకం కలిగిన మా ఫ్రీ ఆఫర్ లో ఒక తండ్రి విషయాన్ని నామాని కొందరూ ఎందుకో దేవా అయ్యా ఈ ఉదయకాల ప్రభా ప్రార్థించాను పాటలతో మహిమపరిచయం తండ్రి అయా వాక్యాన్ని వివరించుకోబోతుండగా అయా మరి మర్మావతో కూడినటువంటి ధ్యానాన్ని ప్రభా మరి ధ్యానించుకోబోతుండగా సహాయకులుగా మీరు ప్రభా వాస్త ఒక మనిషిగా ప్రభా మానికి అందరం ప్రభా మీరున్నే నడిపించమని మీరు సహాయం తెచ్చేయమని మీ సహాయం లేకపోతే ప్రభా ఏం మాట్లాడలేనని ప్రభావిని ప్రార్థపడుతున్నా ప్రార్థించుకుంటున్నారు సహాయంతా ఇచ్చేయండి మాట్లాడించండి తండ్రి మా జీవితాలను సరిచేసుకునే విధంగా ప్రభా అయ్యా మరి ఈ వాక్యం మా జీవితాలను సరిదిద్దే విధంగా ముంచులాగే సహాయపడ పడమని వేసే నామంలో అడిగి పెడుకుంటూ రెజలాడండి అందరికి నా వాయిస్ క్లియర్ గా వినపడుతుంది అనుకుంటున్నాను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం నాలుగో వచనం వరకు నిన్న మన చంద్రశేఖర్ సారు దిల్లీకి ధ్యానం చేయడం జరిగింది నేను ఇప్పుడు ఐదో ఆ వచనం దగ్గర నుంచి ఆ దేవుని నడిపింపుని బట్టి నాలుగు వచనాలు మూడు వచనాలలో చూసుకుందాం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంహూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపత్యనైన క్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక చూడండి ఈ విషయం చదువుతున్నప్పుడు నాకు వాస్తవంగా భయం ఏం చెప్పాలో ఏంటో దీని మీద ఏమైనా కామెంటరీస్ ఉన్నాయో చూద్దామన్నా కూడా కొంచెం మిస్లీడింగ్ గా ఉంది తర్వాత ప్రార్థన చేసుకుని నేనే రెండు చదువుకొని చేసిన తర్వాత దేవుడిని నడిపించుకో కొంత ధైర్యం వచ్చింది అయితే ఇక్కడ చూడండి నమ్మకమైన సాక్షి సాక్షి దేనికి సాక్షి ఎవరు సాక్షి సత్యానికి మన ప్రభువే పూర్తిగా ఆయన మన ప్రభువే సాక్షి ఆయన ఏ విషయంలో ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణం వరకు ఆయన మధ్య చేసిన సేవా జీవితం ప్రతిదీ ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన పనులు ఎన్నో ఎన్నో ఎన్నో ఆయన చెప్పినటువంటి క్యాలెండర్ ప్రతీదీ సాక్ష్యమే ఈ రోజుకి ఈ రోజుకి ఆ ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి దేవుడు సజీవుడు చెప్పి దేవుడు తిరిగి లేచి లేచి తిరిగి మూడోదేనా లేచిన రోజు చూసిన వాడు కూడా ఉన్నారు కాబట్టి ఇది సాక్ష్యం నమ్మకమైనటువంటి సాక్షి ఏదో అబద్ధం కల్పనా కథలు మోసపూరితమైనటువంటి ఆలోచనలు మనుషులతో తయారు చేసిన విధానం కాదు కానీ ఇది దేవుడు నమ్మకమైన సాక్షి ప్రభుత్వ సాక్షి ఒక సాక్షి ఆయన ఏంటంటే దేవుడు ఇంకా ఇంతకన్నా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అని చెప్పి చూపించడం కోసం దేవుడు తన కుమారుడిని పంపించారు యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా అంటారు మీరు ఇంకా ఇంతకన్నా గొప్ప కార్యాలు చేయగలుగుతారు అన్నది అది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది ఒకరి దగ్గర దాచిపెట్టి ఉంచలేదు ఇది ఒక గొప్ప సాక్ష్యం ేవందేవి వల్ల మనం కూడా చాలా మంది దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరగడం అనేది కళ్లతో చూస్తా ఉన్నాం ముఖ్యంగా చంద్రశేఖర్ సార్తో పాటు మేము బయటకెళ్ళినప్పుడు బియ్యాలు వెళ్లగొట్టడం గానీ ప్రత్యక్షంగా చూసాం ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది మన ప్రభు దగ్గర నుంచే వచ్చింది అదే ఇంకెవరన్నా చేయగలుగుతున్నారా ఈ పనులు అనేది ఏంటంటే ఎవరు చేయలేరు ఒక దేవుడిని ఎలిగిన బిడ్డలు మాత్రమే చేయగలుగుతున్నారు దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్న వారు మాత్రమే చేయగలుగుతున్నారు ఇది ఒక నమ్మకమైనటువంటి సాక్ష్యం ఆ సాక్ష్యం అనేది ఎవరి పట్ల జరగట్లేదు ఎవరైతే ఆశ పడుతున్నారో వారందరి పట్ల ఒక గొప్ప సాక్ష్యం కాబట్టి నమ్మకమైన సాక్ష్యు మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన మన దేవుడు అంతిమ విజయం ఫైనల్ విక్టరీ క్లాస్ విక్టరీ అంతిమంగా సాతామీద ఆ మరణ ముళ్ళు విడిచి విరచి మరణాన్ని జయించి తిరిగి లెక్కకుంటాడు దేవుడు అటువంటి గొప్ప దేవుడు అటువంటి ఆది సంబుడు ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఎవరు ఎవరు ఈ విధంగా చనిపోయిన వాళ్ళు అవ్వలేదు మొన్న ఈ మధ్య ఎవరో బాబా చనిపోయాడంట మూడు రోజులు లెగిస్తాను లేకపోతే పూర్తి అయ్యిందని చెప్పి అది టీవీలో వచ్చింది ఇది థర్డ్ డేనో ఫోర్త్ కాని ఇంతవరకు ఒక మనిషి గాని ఇంకెవరన్నా గాని ఇంకెవరన్నా గానీ లేపబడింది లేదు ఇది మనకు సాక్ష్యంగా ఉండటం కోసం మీరు కూడా ఇదే విధంగా రాకడా వచ్చినప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇదే విధంగా మీరు కూడా నిలుస్తారు నిత్య జీవంలోకి నేను ఏ విధంగా వెళుతున్నానో మీరు కూడా ఆ విధంగానే వెళతారు నేను వెళ్ళి మీకోసం పరలోకంలో మీకోసం రాజ్యాన్ని సిద్దపరుస్తున్నాను అని చెప్పి సాక్ష్యం ఇచ్చి తిరిగి లేచిన మన దేవుడు గొప్పదేవుడు మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు భూపతులకు అధిపతి ఇనా భూపతి భూపతులకు భూమిని అంటే భూమిని ఏలే భూమి భూపతి అంటే భూమి అంటే భూమి పతి అంటే ఒక రకంగా భర్తని అంటారు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ భూమిని ఏలే ప్రతి ఒక్కరు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి ఎవరైనా అంటే మన అధిపతి తండ్రే యేశే ఎందుకంటే ఆ రోజు ఆయన ఏదైనా మొన్న ఏదైనా కోటలో ఆయన మనిషిని తయారు చేసినా వృక్షాలని పక్షుల్ని పశువుల్ని సమస్త తయారు చేసినా ఈ భూమి మేర తయారు చేసినా ఈ భూమిని కలుగు చేసిన శూన్యంలో ఏం చేసినా ఆయన నోటి మాటతోనే జరిగింపబడింది చూడండి ఇది ఒక ప్రవచనమేనే చెప్పుకోవాలి ఈ ప్రవచనం అనేది గుర్తు చేయబడుతుంది రిపీట్ అవుతుంది ఆ కనపడతానే ఉంది పదిహేడు చూద్దాం ఎలా అనగా నీ దేవుడైన యోహోవా పరముదేవుడు పరమ రఘువునై ఉన్నాడు ఆయన మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖములను లక్ష్యం పెట్టని వాడు లము పుచ్చు పుచ్చుకొనని వాడు ఈయన చాలా గొప్పవాడు నరులను ఏమాత్రం లక్ష్య వాడు నరులు కన్నా కూడా పైన వాడు దేవుడు పరమ అని చెప్పి ఇక్కడ ఈ లేఖ ఈ లేఖను మనకు తెలియచేస్తా ఉంది అదేవిధంగా కీర్తన నూట చూస్తే నూట ముప్పై ఆరు రెండు మూడు యుద్ధం దేవ దేవునికి దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముందు దేవుళ్ళికే దేవుడు ఎవరికి దేవుడు దేవాతి దేవుడు ఇక్కడ మనం ఏర్పరచుకున్న దేవుళ్ళు ఉన్నారే వాళ్లకు కూడా దేవుడే ఇక్కడ లోపల ఏర్పరచుకున్నారే దేవుళ్ళు దేవతల్ని దేవుళ్ళుని వాళ్లను కూడా ఏలగలిగిన వాడు శాసించగలిగిన వాడు దేవుడనే భ్రమలో నువ్వున్నావు కాని వాళ్ళను కూడా ఏలుతుంది నేనే వాడెవరు దేవుడేం కాదు ఎవరు దేవతలేం కాదు వారు కూడా ఈ లోకంలో సృష్టించబడినటువంటి ఒక మనుషులే ఒకవేళ ఈ లోకంలో సాతాను దేవుడుగా గనక ఒకవేళ కొలవబడుతుంటే దేవుడు పిలవబడుతుంటే సాతానుకు కూడా దేవుడు ఎవరయ్యాంటే దేవుడే కేసు ప్రభుయే మన అనే విషయం ఇక్కడ చెప్పబడింది దేవ కృతజ్ఞతాస్థితులు చెల్లించడి ఆయన కృప నిరంతరం ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్థితులు చెల్లించడి ఆయన కృప నిరంతరం ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరము చూడండి ఆయన ఎంతో గొప్పదేవుడు కాబట్టి భూపతులకు అధిపతి ఆఖరిగా ఒక ఆరు పదిహేను చూద్దాం తిమోతి శ్రీమంతుడును అద్వితీయుడున సర్వాధిపతి యుక్తకాలం ఆ ప్రత్యక్షను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై కాబట్టి ఈ లోకంలో రాజులు అత్యున్నతమైనటువంటి స్థానం కలిగి ఉండవచ్చు ఈ లోకంలో ఇంకెవరన్నా ఇంకెవరన్నా ఇంకెవరన్నా కలిగి ఉండొచ్చినా గాని కాని మన దేవుడు వీళ్ళందరికీ దేవుడు మన ప్రభు వీళ్ళందరికీ ప్రభు రాజులకు రాజు దేవుళ్లకు దేవుడు భూపతులకు అధిపతి మన దేవుడు కాబట్టి అలాంటి దేవుడు చూడండి ఒకసారి అధిపతి అనే సూచిస్తూ ముందు కృపయో సమాధానము మీకు కలుగులుగా ఇది ఒక ధన్యత చూడండి నమ్మకమైన సాక్షి ఇప్పటి వరకు చూసాం మృతులలో నుండి ఆది సంబూతులుగా లేచిన వాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగు ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి అత్యున్నత ఆ సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన బిడ్డలైన మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు ఇక్కడ ఎందుకు నేను అంటే ఎక్కడ ఈ లోకల్లో ఒక మినిస్టర్ తెలుసు లేకపోతే ఒక ఎమ్మెల్యే తెలుసు అంటే వాళ్ళని ఎంతో ఘనంగా ట్రీట్ చేస్తూ ఉంటారు తీసుకొచ్చి ఆయన ఎంతో సన్మానాలు చేస్తారు సభలు మాట్లాడిస్తారు ప్రతి ఒక్కటి ఆయన ద్వారా పోయి పనులు చేర్చుకుంటారు మరి డైరెక్ట్ గా తెలిస్తే డైరెక్ట్ గా పిఎం తెలిస్తే చూడండి వాళ్లకున్న క్రేజ్ క్రెడిబిలిటీ అబు వాళ్లకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకేమీ లేదు వీళ్ళందరికీ మీద అధిపతి వీళ్ళందరినీ ఏలగలిగిన వాడు మన దేవుడు అట్లాంటప్పుడు మన దేవుడు కృప మనకున్నప్పుడు మనల్ని ఎవరిని ఆశ్రయించాలి మనం ఎవడి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని ఆశ్రయించిన అవసరం లేదు మన దేవుడే నిజమైన దేవుడు అందుకే అంటాడు రాజులో నమ్ముటంటే మనుషులను ఆశ్రయించిన యహోవాన్ని ఆశ్రయించుకున్న మొత్తం మనుషులు నమ్ముకుంటే ఏమీ లేదు అప్పుడు మనిషే రాజులు నమ్ముకున్నా ఏమి లేదు కాని దేవుడు నమ్ముకున్న వాడికి ఎవడు ఇవ్వలేనటువంటి గొప్ప ధన్యత ఏంటంటే నిత్య జీవంలోకి మనకి అవకాశం జరుగుతుంది దేవుడు నమ్ముకుంటే శరీరం చనిపోవచ్చే శరీరం కులిపోవచ్చే శరీరాన్ని వదిలిపెట్టవచ్చాము కాని కానీ నిత్య జీవితంలో మనకి స్థానం ఉంటుంది ఆ స్థానాన్ని ఎవడు ఈ లోక సంబంధి ఈ లోక దేవతలు గాని ఈ లోక శాతాను గానీ ఎవడు కూడా ఇవ్వలేని వీళ్ళ నమ్ముకుంటే దేవుడు నమ్ముకుంటే గొప్పతనం అటువంటి ధన్యత కలిగినటువంటి అటువంటి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మనలో ఉండటం వల్ల మనల్ని ప్రేమించటం వల్ల ఏమంటాడు కృపయు సమాధానం మీకు కలుగురు దాకా మనలను ప్రేమించు తన రక్తము మన పాపముల నుండి మనలను విడిపించను మనల్ని ప్రేమించుతూ అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి దేవుడు దేవుళ్ళకి దేవుడు భూపతులకు అధిపతి రాజులకు రాజు అయినటువంటి దేవుడు ఆయన మనల్ని ప్రేమించున్నాడు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక ఆయన మనల్ను తన తండ్రి యొక్క ఒక రాజ్యముగా యాజకులుగాను చేశాను చూడండి మనల్ని ఏం చేశాడు ఫస్ట్ ఇక్కడ ఐదవ వచనంలో ఆయన కృప మనకి ఇస్తున్నాడు రెండో దాంట్లో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆరో వచనంలో ఆరో వచనం చివరికి వచ్చే ప్రేమించటమే కాదు ఆయన కుటుంబానికి ఇవ్వటమే కాదు ఏం చేస్తున్నాడంటే ఈ రాజ్యం యాజకులుగాను చేశాను తండ్రి యోగ దేవునికి ఒక రాజ్యము ఒక రాజ్యము గాను ఒక రాజ్యం ఈ లోకంలో రాజ్యం అన్నంటే ఎంటో ఎస్టేట్స్ మైనింగ్స్ తర్వాత విపరీతమైన జనాలు గుర్రాలు రథాలు ఆ ఎక్కడ లేని గౌరవం ఎక్కడ లేని ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం ఇది తాత్కాలికమైనటువంటి రాజ్యం ఇది రాజ్యం ఇది ఈ లోకంతో మనం స్నేహం చేయకూడదు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వాళ్ళమే కానీ దేవునిది చూడండి దేవుని రాజ్యం అది ఎంత గొప్ప రాజ్యము దేవునితో ఉండేది దేవుని కోసం పనిచేసేది ఆ రాజ్యానికి మనల్ని యాజకులుగా చేశారు దేవుని అల్లుయ మరి ఈ విషయంలో మనం ఎంతో సంతోషపడాల్సింది ఎందుకంటే ఈ విషయాన్ని దేవుడు ఇన్ని ధన్యతలు ఉన్నాయి కాబట్టి దీన్ని చదవమని అన్నారేమో అని అన్నది నాకైతే అనిపించింది చదివిన వాడి కూడా దాణ్యతీ వస్తాయి అని అనంటే ఇది నిజమే అనిపించింది అయితే చూడండి ఆయన ఈ లోకంలో ఎవ్వరూ కూడా మన కోసం చేయలేనటువంటి సాహసాన్ని దేవుడు మన కోసం చేశారు కన్న తండ్రి గాని కన్న తల్లి గాని కడుపున పుట్టిన బిడ్డలు గాని రక్త సంబంధికులు గాని ఫ్రెండ్స్ గాని ఎవరు చేయలేరు తకు చే ఏదైనా బాధపడతారేమో గానీ మనకేదన అయితే మన ఆపదలో ఉంటే మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఎవరు ఏమీ చేయలేడు దూరం నుంచి అయ్యో పాపం అనుకునేవాళ్లే ఇంకేదన్నా ఉంటే ఇది చేసేవాళ్లే తప్పితే అంతకుముందు ఇంకేం చేయలేదు కానీ దేవుడు చూసారా మనం ఇంకా పాపంగా ఉన్నప్పుడు పాపులుగా ఉన్నప్పుడు మన పాపాన్ని విముక్తి కలుగజేయటం కోసం ఆయన తన కల్వారి శిలివలో రక్తాన్ని కార్చి ఆ రక్త ఆ రక్తం ద్వారా మనకి విమోచన కలుగ చేసి ఆ క్రయధనంతో ఆ రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు నా స్వత్తు మీరు అని అంటున్నాడు నిజమే కాబట్టి అంత గొప్ప రక్షణ దేవుని వల్ల మనకు కలిగింది కాబట్టి దేవునికి మనం నిత్యం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాడిలాగా ఉండాలి నమ్మకమైనటువంటి వాడిలాగా ఉండాలి ఎందుకంటే ఆయన రాజ్యం మనల్ని యాజకుడిగా చేశాను ఏడవది ఏడవది ఇదిగో ఆయన మేఘాలు వచ్చుచున్నాడు ఆయన మేఘాల మీద వస్తున్నాడంట ఇది కూడా ఒక ప్రవచనమే జక్రీ గలంలో పన్నెండవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు చూస్తే ఈ మాట రాసిపెట్టింది తర్వాత మత్ సువార్త ఇరవై నాలుగు ముప్పైలో కూడా ఈ మాటలు రాసిపెట్టున్నాయి ఆయన మేఘారుడయి వస్తున్నాడని ఎందుకు వస్తున్నాడు ఎట్లా ఎందుకు వస్తున్నాడు అని అంటే ఇక్కడ నుంచి చనిపోయినప్పుడు ఈ మనుషులతో ఆయన చంపబడినప్పుడు ఈ మనుషులు ఆయన్ని చేయాలని చేసినప్పుడు ఎంత చిత్రహింస పెట్టినప్పుడు శిరువును కొట్టి చనిపోయడా లేదా చూసి చెక్ చేసుకుని నిర్ధారించుకునేంత మనుషులు దేవుణ్ణి నిలిపెట్టలేదు ని మీరు గానే చూశారు గాని దేవుడు ఆయన కార్యాన్ని కనపరుచుకున్నాడు మూడో రోజు వెళ్ళాడు ఎక్కడ మూడో రోజు లేచాడు తిరిగి లేచాడు లేచి చూస్తూనే అందరూ చూసేటప్పుడే లేచి తిరిగి వెళుతూ పైకి వెళుతూ బరలోక రాజ్యానికి వెళుతూ ఆయన ఏం చెప్పాడు తెలుసా నేను మీకోసం రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను నేను మీరు కూడా నాకులాగానే తిరిగి లేస్తారనే ఒక నమ్మకం భరోసా సాక్ష్యం మిగతా కూడా దేవుడు అనుగ్రహించి ఇచ్చి వెళ్లాడు అయితే మరి ఎట్లాగైతే కింద నుంచి ఆ సమాధిలో నుంచి ఆకాశంలోకి పరలోకంలోకి తండ్రి దగ్గరికి వెళ్ళాడో అదే విధంగా రెండోసారి తీర్పు పోయి నుంచి మళ్లీ రెండోసారి రాబోతున్నాడు మనుషులకు తీర్పు పోయినసారి ఆయనకి తీర్పు మనుషులు తెచ్చారు ఈసారి మనుషులకు తీర్పు తెచ్చాలి ఎవడి ఎవరి ఎవడి క్రియలు చొప్పున జీతం ఉంది గటతం తీసుకుని రావాలి అక్కడి నుంచి అదే విధంగా వస్తానంటున్నాడు అదే మాట ఈ లేఖనాల్లో చెప్పబడిన దావిది సంతత్తి వారి మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను జ్ఞానము పనిచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ప్రాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రాపించరు చూడండి ప్రేమ రాజపేటం ఇది పాత నిబంధనలు చెప్పబడింది ఒకడు నన్ను పొడిచినట్లు ఆయన్ని పక్కలో బల్లిపోటుకో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎంత భయంకరంగా దుఃఖిస్తారు ఎంత భయంకరంగా వేదన చెందుతారు ప్రాపిస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పగలిగారు అట్లాగే ఇరవై నాలుగు ముప్పై చూద్దాం ము మనిషి కుమారుడు ప్రభావంతో మహామహింతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు ఎందుకనంటే ఈ సకల గోత్రాలకే మూలమైనటువంటి పురుషులు మూలపురుషులు ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు దేవుణ్ణి సిలువేయాలి సిలుగు వేయాలి సిలువు వేయాలి అని చెప్పి అరిసిన వాళ్ళు అయి ఉంటారు తర్వాత ఆ రోజు ఎవడైతే పొడిచాడో వాడికి సంబంధించి పొడిచిన వాడికి సంబంధించినటువంటి తరతరాలు తరతరాలు ఈ రోజు ఎక్కడో చోట ఉండబడి ఉంటాయి బట్లో ఆయన అంగిని చీట్లు వేసుకున్నవాడు వాటి సంతతి వారి ఆ తరతరాలు ఈ రోజు ఎక్కడో మూలాలుండి ఉంటాయి అక్కడి నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి సక్కల్ల గోత్రములు వారు బొమ్మ కొట్టుకుంటారంట ఆయన మేధావుడే ఆకాశం నుంచి వచ్చేటప్పుడు మహా తేజస్తో మహామహిమతో ఆయన తిరిగి రాబోతున్నాడు అదే విషయాన్ని ఇక్కడ మళ్లీ ప్రకటన గ్రంథంలో ఒకసారి గుర్తు ఇప్పుడు మేజార్త స్టార్టింగ్ లో నూతన నిబంధన స్టార్టింగ్ లో ఆయన ప్రవచనాన్ని చెప్పగలిగాడు ఆఖరి ప్రకటనలో చెప్పాడు ముందు చక్రయ గ్రంథంలో ప్రక అంటే ప్రతి దశలో కూడా ఈ ప్రవచనం అనేదాన్ని ఆయన గుర్తు అర్థమయ్యే విధంగా చెప్తూ రిపీటెడ్గా దాన్ని గుర్తు చేస్తూ వస్తున్నాడు కానీ మనుషులు ఈ రోజు దాన్ని గ్రహించే స్థితిలో మేము అది మన పొరపాటే ఇదిగో ఏడో వచ్చిన ప్రకటన ఓటో అధ్యాయం ఏడో వచ్చింది ఇదిగో ఆయన మేఘారుడే చూచున్నాడు ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన పొడిచిన వారు చూసేదారు భూజనులందరూ ఆయన చూసేదారు ఎవరెవరు చూస్తారండి ప్రతి నేత్రము వాడు అన్యుడా దేవుణ్ణి ఎరిగినవాడా లేకపోతే అక్రమం చేయవాడా సక్రమంగా ఉన్నవాడా అని కాదు కాని ప్రతి ఒక్కడు భూమి మీద ఫస్ట్ దగ్గర నుంచి ఆలమావల దగ్గర నుంచి రేపు కడపటి వరకు ఎంతమంది అయితే జనం ఉన్నారో ప్రతి ఒక్క నేత్రము ఆ రోజు ఆయన చూస్తారంట ఆయన పొడిచిన వాడు పొడిచాడో ఆయన చూస్తారంట భోజనులందరూ ఆయనను చూసి భూమి మీద ఉన్నటువంటి రొంగు కొట్టుకుందరు అవును ఆమె జరుగుతుంది చెప్పబడుతుంది ఒక సాక్ష్యం ఎనిమిదోది ఆఖరవచం ఎనిమిదోది దాని నుంచి ముగించే ప్రయత్నం చేస్తాను అల్ఫా ఓ నేనే అల్ఫా అల్ఫా ఓ నేనే అంతము వర్తమానము భూభవిష్యత్తులు అందరిలో ఉండేవాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు సెలవిచ్చుతున్నాడు మొట్టమొదటి ఆది ఆదిలో ఉన్నది ఆదిలో వాక్యం అది దేవుడి దగ్గర ఉంది ఆ విషయం మనందరికీ లేఖనాల్లో చెప్పబడి ఉంది అప్పటి నుంచి దానికన్నా ముందు ఆయన వాక్ చేత ఈ భూమిని సృష్టించిన దగ్గర ఆయన వాకు దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఆయన సమాధి చేయబడి మనుషులతో ఈ లోకంలో పుట్టి మనుషులతో సహా పట్టబడి చంపబడి సమాధి కపచప్పబడి మళ్లీ తిరిగి లేకబడి మళ్లీ అక్కడికి వెళ్ళి మళ్లీ తిరిగి రానయ్యున్నంత కాలం వరకు ఈయన ఈయనే దానికి అధికారి ఈయనే సత్యము ఈసే యదార్థము మన ప్రభువే యదార్థం కాబట్టి ఆది అంతము పుట్టుక దగ్గర నుంచి ఈ ఈ భూలోకం మొత్తం పాడైపోయేంత వరకు దేవుని తీర్పు వచ్చేంత వరకు దేవుడు తీర్పి ప్రతివాడిని లేపగలిగేంత వరకు అప్పటి వరకు కూడా ఏంటి అనేది అంటే దేవుడే కారణం దేవుడే ఈ పని చేయగలుగుతాడు మిగిలిన లోక ఈ లోక దేవతలు గాని ఈ లోకంలో ఉన్న మనుషులు గాని దేవుడు గాని ఎవ్వరూ చేయలేని పని ఆయన చేయగలుగుతాడని ఒక గొప్ప సాక్ష్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా అల్ఫోమగా నేనే అంతము వర్తమానము భూత భవిష్యత్ కాలంలో ఉండివాళ్ళు నేనే వీళ్ళందరూ పోతారేమో కానీ ఈ ఈ లోకంలో ఉన్న దేవతలన్నీ పోతాయేమో గాని ఈ రాళ్లు రప్పలు గుళ్ళు ఇవన్నీ పోతాయేమో గానీ కానీ ఆయన ఒక్కడే ఎందుకంటే ఇవన్నీ అబద్దము ఆయన నిజం ఆయన సాక్షి ఆయన సత్యము కాబట్టి ఆయన ఆ విషయాన్ని చెప్తా ఉన్నాడు అల్పా ఉమయ నేనే ఆదు అంతము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడునూ నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభు సెలవి కాబట్టి అటువంటి జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నందుకు మనం ఎంతో కాబట్టి ఈ దేవుడు మన జీవితాల్లో నింపునుగాక ఆన్ ఈ కొన్ని మాటలు దేవుడు తన వెనికి జీవించి ఆశీర్వదించుగాక మీలో ఎవరైనా ఇంకా ఏదైనా బారం ఉండి దీంట్లో షేర్ చేయాలి అని అనుకుంటే చెప్పచ్చని ముగిస్తాను తర్వాత మీరు ఏమైనా డిస్కస్ చేస్తూ చేయొచ్చు పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర జీవ గలిగిన ఆయన జీవాధిపతి ఈ సయ మాట్లాడుతున్న దేవుడివి చూస్తున్న దేవుడివి నేడు నిరంతర నేత్ర రీతిగా ఉన్నవాడివి అల్పయు అయా ఆది అంతం నీవేనైనా భూత భవిష్యత్ కాలంలో ఉండివాడివి నవేదంటే అయా నీకు ఎంతో వండునాలు సుఖులు అయా మమ్మల్ని ప్రభాని సూత్ర చేస్తున్నట్టు నీకు వందనాలు అయా మమ్మల్ని ప్రేమించినట్టు నీకు వందనాలు నీ కృపయు సమాధానం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు అయా అదే విధంగా ప్రభావి రాజ్యంలో మమ్మల్ని యాజకులుగా చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలి తండ్రి అయ్యా ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చేవారు తండ్రి అయా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా మాకు కలిగిన దాన్ని పట్టుకుని ప్రభా అీ రాజ్యంలో మమ్మల్ని ఉంచి ఉంచలాగిన ప్రభా అటువంటి జీవితాన్ని దండతను మాకు అనుగ్రహించడం నీకు ఎంతో వందనాలు ఇంకనూ ప్రభా మాలో ఉన్న లోపం సరి చేసుకుని ప్రభా ఇంకనూ ప్రభా మమ్మల్ని ఆరాధించేవాళ్ళ సేవించేవాళ్ళగా అయా మమ్మల్ని ఈ సహవాసాన్ని ఆ విధంగా తీర్చిదిద్దామని ఏసక్తి కలిగిన అడిగి అధ్యాయంలో కొన్ని ప్రసంగాలు మనం ఇంట్రొడక్షన్ వదరాండి ఇప్పుడు ఏ విధంగా కాంట్రీబ్యూట్ చేయగలి దాని గురించి చాలా వ్యాస్ సబ్జెక్ట్ నో డౌట్ మొదటి అధ్యయనం కంప్లీట్ చేయాలంటేనే ఎంతో ఎగ్జాస్టివ్ గా ఉంటుంది ఉదాహరణకి ఈరోజు మనం చూసిన మేఘారు డై వస్తుంది అక్కడ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మిస్లీడ్ అయితే మేఘారు వచ్చినప్పుడు అంటే ప్రతి నేత్రం చూసిన వచ్చిన సీక్రెట్ గా వచ్చి తీసుకొని మరొక సంఘం నమ్ముతుంది సో ఇది కరెక్టా అది కరెక్టా కాబట్టి కొన్ని కొన్ని టర్మ్స్ వస్తా ఉంటాయి వాటిని కేర్ఫుల్ గా వాడుకుంటే ఏమవుతుందంటే కాంట్రవర్సీస్ లో లేకుండా మనం దాని నుంచి బయటికి రాగలం కాబట్టి పాయింట్ ఏంటంటే ఆయన మేఘారుడే రావడం కదా దాని నిన్న మనం కొన్ని విషయాలు తీస్తున్నాం ఏడు ఆత్మలు అన్న గురించి అవి ఏడు ఆత్మలు దేవుని కనుక నిలబడ్డాయి అన్న విషయం దాని తర్వాత అక్కడి అన్న విషయాన్ని మనం ధ్యాని కాబట్టి బ్రదర్స్ లో ఎవరికైనా ప్రేరపణ ఉంటే కాంట్రిబ్యూట్ చేయొచ్చు బ్రదర్ ఎఫ్రామ్ బ్రదర్ గాని విజయ్ బ్రదర్ గాని ఇంకా అయింది ఏం లేదు రండి బ్రదర్ అంటే మనం చర్చించాం కదా అదేలేండి అంతే సెవెన్ స్పిరిట్స్ గురించి మనం మాట్లాడాం కదా ఏడిసైన కార్యం అని మనం నిన్న నిన్న డిస్కస్ చేసాం కదా ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ దిరిట్ దేస్ ఆఫ్ ద వర్క్ బికాస్ దిగ్రేడేషన్ ఆఫ్ ద చర్చ్ సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇట్ నా అండర్స్టాండింగ్ లో ఇప్పుడు మనము కొరెన్స్ వచ్చినప్పుడు అక్కడ చూస్తాము ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఆత్మ ప్రత్యక్షత గురించి అవునవున హోలీ స్పిరిట్ ఒకటే గానీ ప్రత్యక్షలు ఎన్నో అవునవును కాబట్టి ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం సెవెన్ స్పిరిట్స్ అన్నప్పుడు కొన్ని కామెంట్రీస్లో సెవెన్ క్వాలిటీస్ ఆఫ్ స్పిరిట్స్ అని కూడా నేను చూసిన అవునూలో చూసుకుంటాం కదా అది కాబట్టి ఆ సెవెన్ క్వాలిటీస్ అని మనం చూస్తా ఉంటాం సెవెన్ అనేది ముఖ్యంగా ఏంటంటే మనకి కంప్లీషన్ అనే పదం కంప్లీషన్ కంప్లీషన్ తర్వాత ఆయన విశ్రాంతి అంటే విశ్రాంతి ఎండ్ అనమాట ఆరు దినములు ఆయన సృష్టిని నిర్మించిన సృష్టించినాక ఏడవ దినములు అతని నిజానికి పెట్టిన విషయాన్ని మనకు చేయబడుతుంది ఆ రీతిగా చూసి కూడా ఇప్పుడు జెనసిక్స్ నుంచి ఆది నుంచి ఈ రోజు వరకు కూడా క్యాలిక్యులేషన్స్ చేస్తే ఇయర్ ఇన్ సిక్స్ థౌజండ్ ఇయర్ అంటాం కదా ఇది ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఇయర్ ఎండింగ్ అంటే సెవెన్ థౌసండ్ ఇయర్ ఎండింగ్ బిగినింగ్ లె టెల్తున్నాం అన్నట్టు ఇయర్ కంక్లూజన్ కన్లూడింగ్ టైమ్ అన్నట్టు చూసాం యాక్చువల్ గా ఏంజల్స్ కి దేవుడు సువార్త ప్రకటించే యోగ్యత ఇవ్వలేదు దాని తర్వాత ఏంజల్స్ కిఫర్ కి తప్ప ఎవరిని కూడా అనయింట్ చేసినట్టు మనం బాగా కాబట్టి ఏంజిల్ కి కూడా స్పిరిట్ ఇవ్వరిట్ అవును కాబట్టి ఒక లూసిఫర్ కి ఎంత చాలా ఇంట్రెస్టింగ్ కంప్లీట్ అది కంప్లీట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఆయన దేవుడు తన స్పిరిట్ ఇచ్చిందంటే దేవుడిని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి పరుషుధా వచ్చినప్పుడు నాలోనివే తీసుకుని మీకు బయల్పరచాడు యస్ ప్రభు కాబట్టి తనంతట తాను ఏవి మాట్లాడక తను ఏవి వినను అవే మీకు ప్రకటించు అంటాడు కాబట్టి దేవుని స్పిరిట్ దూతలకు ఎవ్వరికి ఇవ్వలేదు కేవలము ఒక లూసిఫర్కి ఇచ్చాడు దాని తర్వాత మనుషులకే ఇచ్చాడు కాబట్టి మనుషుల తప్ప మనసుకి లూసిఫర్కి తప్ప ఇవి ఎవరికి అర్థం కావు లూసిఫర్ కూడా అర్థం అవుతుంది అది మనిషిని ద్వారానే శత్రు నోడించాలని లూసిఫర్ నోడించాలని ఆయన సంకల్పించారు అందుకే ఆయన లూసిఫర్ ని చంపలేదు అదే అదే అదే చంపడే చంపేసి అయితే ఎందుకంటే అది మనకిచ్చింది యోగ్యత మీ కాళ్ళ కింద తొత్తు వేయడం కదా లాస్ట్ లో రోమన్ లాస్ట్ లో సో ఇప్పుడు జనరల్ బ్రదర్ ఒక హై ఉన్నాడంటే నీతో నేనేది కొట్టా నా కొడుకు చాలను నేను కొట్టడానికి అనిపించిల్లని నీకుంటాం జనరల్లీ ఎగ్జాక్ట్లీ భయపడతా ఉండడం అవునవును అందుకనే ప్రభు కూడా మానవ రూపంలో వచ్చి వాడిని ఓడించాడు ఏం బ్రదర్ యా అది మనకి లేదు ఇప్పుడు స్పిరి మనుషులకే సాదృ సమర్పించుకొని ప్రతి దిన నిలబడే వారికి సాదృశ్యం ఇది ఆయన అనాడికి పొందిన వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రపంచానికి వెళ్ళి అనేకులను హెచ్చరించాలా అది మనకు అన అప్పగించబడ్డ ఆ యొక్క అని అన్నట్టు అయితే ఈ ఏంజిల్స్ అన్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్స్ వాళ్ళ పర్పసెస్ వేరే ఉంటాయి మనం చూస్తాము మైకేల్ పర్పస్ వేరే పర్పస్ ఏంజిల్స్ చూస్తా ఉంటాం దగ్గరకు వెళ్ళిన ఏంజల్స్ దాని తర్వాత లోక్ దగ్గరకు వెళ్ళిన ఏంజిల్స్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి ఆల్రెడీ ఎవరు కూడా తర్వాత ప్రకటించడం కాబట్టి ఏంజల్స్ ఆధిక్యత ఇవ్వలేదని మనం నిన్న చూసాం కదా ఆయన వాళ్ళ కొరకు చనిపోలేదు మనుషుల కొరకు చనిపోయాడు అన్న కాబట్టి శువ ప్రకటించేది కేవలం మనుషులకే ఆ ప్రివిలేజ్ అన్నట్టు యోగ్యత కాబట్టి ప్రకటన గ్రంథంలో హెచ్చరించాల్సింది రాబో సంగతులను హెచ్చరించాల్సిందా ఆ యొక్క కేవలం దేవుని బిడలకే ఇచ్చింది ముఖ్యంగా ర్యాంక్స్ మనం చూస్తా ఉంటాం కాలంలో కొందరిని అపోతులుగా కొందరిని ప్రవక్తలుగా అవన్నీ ర్యాంక్స్ అన్నట్టు ఓల్డ్ టెక్స్ నుంచి చూస్తే ర్యాంక్స్ రక్తింపబడ్డవారు అంటే చైండ్స్ ఆఫ్ గాడ్ అంటాం చైండ్ ఆఫ్ గాడ్ నుంచి మొదలుకుంటే పసిపిల్లల దశ నుంచి తండ్రుల దశ వరకు తీసుకొని వెళ్లడము దాని తర్వాత చివరికి అక్కడ ఈ రోజు మార్నింగ్ నేను ఒక వాకింగ్ తీసుకున్నాయి చాలా లోంది సార్ మంచి వ్యాటిబుల్ మాటలు మిస్ అవుతుందో అయితే నేను పనిచేస్తున్నా నేను ఈ హెడ్ ఫోన్ తీసేసి మాట్లాడతా ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుందా క్లియర్ ఉంది మనం ఎక్కడ చూస్తామంటే వాక్యం అసెంబ్లీకి రాసిన పత్రికారు మొదటి ప్రశ్నలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదిలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ వాక్యండి కానీ ఒకసారి చూడండి మొదటి ప్రశ్న రాసిన పత్రిక రెండవ అధ్యా కొంచెం సిగ్నల్ ఎఫెక్ట్ ఉండచ్చి మొదటి కృష్ణరాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది బ్రదర్ వాక్యం ఇక్కడ ఏముందంటే ఎనిమిదవ అధ్యాయంలో రెండవ పత్రిక కృష్ణరాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు మాకు బహు ప్రియులై ఉంటే గనుక మీ అందు విశేష ఆపేక్ష దేవుని సువార్తను మాత్రము కాక కాబట్టి ఇక్కడ ఒక డివిజన్ చూడండి దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణంలను కూడా మీకు ఇచ్చితకు సిద్ధపడి ఉంటుంది అయితే ఈ హయ్యర్ ర్యాంక్స్ లో సేవా జీవితంలో దేవుని పరిచర్య సంఘ పరిచర్యలో మనుషులు సేవకులుగా ఏర్పరచబడ్డప్పుడు అక్కడ రెండు మేజర్ రోల్స్ వాళ్ళకు అనుగ్రించబడ్డాయని మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్తను మాత్రమే గాక ఇంకేదో ఇస్తున్నారు మనుషులకి అది అందరికీ జరుగుతలేదు అది అదేందంటే ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్గా ఉంది తెలుగులో సరిగా లేదు కానీ ఇక్కడ ప్రాణంలో నుండి ఇంగ్లీష్ లో మటుకు సోల్స్ అని ఉన్నాయి ప్లీజ్ అండ్ యూ ద గాస్బుల్ ఆఫ్ గాడ్ ఎనిమిదో వచ్చినాం కదా so being affectedly desirous of you we were willing to have imparted unto you children english ki telugu enta teda undi we were willing to have imparted unto you not the gospel of god alone god only but also our souls because you were dearer unto us ikkada in morning nechukunnan ante just suvarthane gaakunda there are many more things which were supposed to be given to us by the ministers of god congregation ki so lannappudu complete personality kada oka okay, nature of a man who is highly evolved in god's spirit devuni lo adhiganga edigina vallu devuni sevalu mari visheshamaina paricheya chesthavallu miraculous ministries undi higher order ministries undi instant miracles jarige ministries atanti vaari degara em jarigind anendi em jaragaled anendi ikkada okay. choopisthundi పౌరులకు ఒక్కడికి అది విషయం బయలుపరచబడింది అదేంటంటే వివర్ విల్లింగ్ టు ఒక సువార్తనే కాకుండా వాటి కంటే మించినవి మీకు మేము ఇవాళ ఇంపార్ట్ చేయాలనుకుంటున్నాం మీలో అది నాకు ఆశ ఉంది అంటాడు కానీ అందరూ క్వాలిఫై కాలేకపోయినారు రోజులలో అండ్ సేమ్ ఈ రోజుకి కూడా ఆ హైయర్ లెవెల్ అండర్స్టాండింగ్ కాని హైయర్ లెవెల్ అథారిటీస్ ఎందుకు పొందుకోలేకపోయినారంటే ఇది ఇంపార్ట్ చేయలేదు మనుషులు ముఖ్యంగా మినిస్టర్స్ సేవకులు మనం ఎప్పుడు తప్పు పెట్టం వాళ్ళ గురించి కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే వారి దగ్గర నుంచి ఇది ఇంపార్ట్ కాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెవల్యూషన్స్ గురించి మనం ధ్యానిస్తే అవి బయటపరచబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు దాన్ని ఇంపార్ట్ చేయలే మనకు గాస్ఫుల్ మనం కూడా ఇప్పుడు మనం మినిస్ట్రీలో చూస్తున్నాము ఈ డేస్ మోర్ సువార్త గురించి సంఘ హెచ్చరికల గురించి మనం మాట్లాడుతున్నాం గానీ మోర్ దెన్ గాసులను ఉంది అక్కడ We were willing to have important unto you, not just the gospel, but also our souls. That is, the Atma, the Urjala game is special. Something else they were imparting in that day. That's why, we can do the same thing in the past. We can do the same thing in the past. But this day, very rarely, we can do the same thing in a few days, in a few days. ఇన్సిడెంట్ మీద టూస్ జరగడం అమేజింగ్ రెవెల్యూషన్స్ మన కాలంలో ఎందుకు ఆగిపోయిందంటే ఈ ఇంపార్టెన్షన్ జరగలేదు ఇంపార్టెషన్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ డీమన్స్ మీద అథారిటీ పొందుకోవడము డీమన్స్ ని మనుషుల నుంచి విడుదల కల్పించడము డీమన్స్ ని క్యాష్ చేయడము అదొక అథారిటీ ఆ స్పిరిట్ ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సేవకులు ఇతర సేవకులకు ఇంపార్ట్ చేయలే అది వాటి చెప్పుడు అందరికీ గానీ మోర్ దాన్ దేవర్ నాట్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళు ఏ రీతి దేవుని చని సమయం గడిపేవాళ్ళు ఎన్ని గంటలు ప్రార్థించే దేవునితో ఏ రీతిగా సంభాషించే వాళ్ళు అవి ఇంపార్ట్ చాలా మంది సేవకుల తన క్లోకి తిరిగే వాళ్ళని చెప్తాను కొంతమంది రాత్రిలంతా ప్రార్థించేవాళ్ళు మరి కొంతమంది అడుగులలో పోయి దినములు ఉపవాసీ ప్రార్థించే వాళ్ళు ముఖ దర్శనం కలిగేంత వరకు వాళ్ళు బయటికి రాకపోయే కొందరు గుహలలో పోయి తల వేసుకునే కొందరు కొండల మీదగా ఉండి ఎవ్వరిని ఇంకా ఎవ్వరికి పరిచయం లేకుండా థర్టీ ఫార్టీ డేస్ అక్కడే ఉండి ప్రార్థనలో సమయం గడిపి దేవుని ముఖాముఖిగా దర్శించి ఆయన నుంచి అభయం పొందుకొని వచ్చేవాళ్ళు ఇంకా స్టోరీస్ నేను చాలా చూస్తున్నాను ముఖ్యంగా ఒక బుక్ ఉంది గాడ్ జనరల్స్ అని ఆ బుక్ చదివితే మీకు తెలుస్తుంది గొప్ప గొప్ప దయోజనులు అది ఏ రీతిగా సేవ చేయగలిగింది అని అడిగితే అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి చాలా గొప్ప సేవకులు ఉండే హండ్రెడ్ ఇయర్స్ కితం మనం చూస్తాం ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ కితం అటువంటి ట్రాన్స్ఫరెన్స్ ఎంతగా లేదు ఉదాహరణకి పౌరులు దాన్ని ట్రాన్స్ఫర్ చేసిండు బర్నాభాకి ట్రాన్స్ఫర్ చేసిండు సీలకి ట్రాన్స్ఫర్ చేసిండు కిమోర్తికి చివ్వరికి ట్రాన్స్ఫర్ చేసిండు అని చనిపోక ముందు ఆ ఇంపార్టెషన్ అంటే ఇప్పుడు మనకి ఇది తెలుసు అంటే ఇది ఒక అర్థమైంది పాత కాలంలో క్రొత్త కాలంలో ఎవరికి అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఉంది ప్రామిస్ దక్షిణ రాష్ట్ర I'm willing to impart more other gospel into you. But you are not ready unto you.. I am willing to unto so, you. How do you feel for whatever motivation is here? What does your Kelsey say 36 years ago? If you are looking for the spirit of Asma's нов Förster God. What it is what it has been seven times. You understand theodor of Helicious one. Importation is so important indeed. Therefore, twenty years after Asma centimeters are a slight, the importation will do better. Whether three plus three times longer for the rejections in order or more to report them, పౌలుకు ఆ ఇంపార్టేషన్ జరిగింది పర్ఫెక్ట్ గా ప్రభు నుండి కాబట్టి మీరు నమ్మి పని అంటే ఆ ఇంపార్టేషన్ నాడికి మీరు తీసుకోండి అంటున్నాడు సో అన్ఫార్చునేట్లీ ఇంపార్టేషన్ జరుగుతలేదు ఎవరైనా ఎవరి సేవకుడు మంచి మేరసిల్లర్స్ మినిస్ట్రీ లాగా మంచి బోధకుడు ఉంటే వారిని ధృవీకరించడము వారిని కేయడం ఇట్లాంటివి జరిగినాయి వారికి పర్ఫెక్ట్ దారి చూపించిన విధానం లేకపోతే వాడు నాకు కాంపిటీషన్ వస్తున్న వెలుగొట్టింది కానీ the portion in message ardental christians mukhyanga ee We roju sandhakalalo he were willing to have imparted unto you not the gospel of god alone or only but also our own soul ante enta special souls anedi vaalla gurinchi vaallu cheptunnaru anattu you were so dear unto god ante evariki kuda vaallu ivaledu ee roju sevakulki enduka anointing irukledu ante vaalliki ithara nunchi kondakaledu vaalla vaalla ఆత్మీయ తండ్రుల నుంచి పొందుకోలేకపోయినారు కాబట్టి ఈరోజు అటువంటి ఇంపార్టెన్షన్ లేదు మనం అందరం దానికి విక్టిమ్స్ ఈ రోజు మనందరం ప్రతి ఒక్కరం దానికి విక్టిమ్స్ మన ఓన్ పాస్తల గురించి మనం తఫ్లిగా పెడతలే వాళ్ళు కేవలం సువార్త ఇచ్చారు కానీ దే డి ఇంపార్ట్ ఇన్ వర్స్ దోన్ సోన్ అది నేను తెలుసుకున్నప్పటి నుంచి ఐఎమ్ స్ట్రగ్లింగ్ యాక్చువల్ గా నేనైతే ఎంతో లేబర్ ఎంత తొమ్మిదో మనం చూస్తాం ఫోర్ యు రిమెంబర్ బెడర్ ఇన్ అవర్ లేబర్ అండ్ ట్రావెల్ మన ప్రయాసం గురించి అక్కడ చెప్తున్నాడు మన ప్రయాసం ఏదైతే ఉండాలని అది సహోదరుల మా ప్రయాసం ను కష్టంలో మీకు జ్ఞాపకం ఉండదు కదా ఈ ఇంపార్టేషన్ లో మనం ఎంతగానో ప్రయాసపడాలి ఎంత ట్రై చేసినా గానీ అని ఆ ఇంపార్టేషన్స్ లో నేను చూసాను ఎంతో మంది నేను ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫాస్టర్స్ ట్రైనింగ్ ఇన్వెస్ట్ చేసిన కానీ ఆ ఇంపార్టేషన్ ఒక్కటి గురిచూ లేకపోయాను ట్రై చేశాను వివరానికి కానీ ఎవరికి వీలు పడలేదు ఒక్కతనికే నేర్చు జరిగింది అది అతను చేసినప్పుడు ఆయన వాక్య బోధలో సిమ్లర్ స్పిరిట్ గా కనిపిస్తూ ఉంటుంది నాకు ఆ ఇంపార్టేషన్ అతనికి ఒక్కనికే జరిగింది ఎందుకంటే ఈ టు ఓబే నేను అది నేర్చుకున్న చివరికి ఏంటంటే ఈ ఎప్పుడు జరుగుతాయంటే అండర్ యూ ఓబే అండర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అనేది ఆ సబ్మిషన్ లేకపోవడం వల్లనే విరోజుస్తాం మనకి అది జరగలేదని నేనైతే అర్థం చేసుకుంటున్నాను ఇస్తాక మన చక్రవర్తి గారు చెప్తున్నట్లు కూడా ఆయన మేఘారు వచ్చినప్పుడు లాస్ట్ ఒక త్రీ త్రీ ఫోర్ వీక్స్ కిందకుంటాను అనుకుంటా జూన్ లో మోర్ అవర్ రికార్డింగ్స్ నేను చేసాను అది ఈ క్లౌడ్స్ కి సంబంధించింది ప్రధాన మొదటి దేవుని ఏడో వచ్చడంలో ఇదిగో ఆయన మేఘారుడయి వచ్చినాడు ప్రతి నేత్రం ఆయన ఇది చాలా జాగ్రత్తగా దేని తెలిసింది ఏంటంటే ఎవ్రీ ఐ విల్ సి సంఘం వెళ్ళిపోతుందన్నప్పుడు మన ప్రతి నేత్రం ఎట్లా చూస్తుంది కొన్ని నేత్రాలే చూసినట్లు కదా కాబట్టి అది ఎక్కడో సంథింగ్ రాంగ్ జరిగిపోయింది అనేది నేను గ్రహించగలుగుతున్నాను ఆయనను పొడిచిన వారిను చూసేద్దరు అన్ని కంప్లీట్ ఎంటైర్ హ్యూమానిటీ విల్ సీఈట్ అని చెప్తుంది ఆయనను పొడిచిన వారిని చూసేద్దరు భోజనాలందరినూ ఆయనను చూసి రుమ్మ ప్రతి ఒక్కరు ప్రతి నేత్రం అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ సి అందుకే మత్స్య సువర్తిగా అడ్డు నిందూపించినట్టు చక్రవర్తి గారు మెరుపు తూర్పును ఉదయించి పడమట్టి వరకు ఎలా బాగుపడిందో అలాగే మనది అక్కడ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఎలా కనిపిస్తుందో ప్రతి నేత్ర మనం చూస్తారు ఇది బాహాటంగా జరిగే ఈవెంట్ అన్నట్టు ఆయన రాకడా లేదా అది సీక్రెట్ గా జరుగుతుంది ఈ రోజు చర్చ సిస్టమ్ లో బోధింపబడుతుంది అక్కడ సంథింగ్ రాంగ్ ఐన్వెస్ట్మెంట్ గ్రహించగలుగుతున్నాను మనకి ఈ క్రౌట్ ఈ మేఘారగుడు అన్నప్పుడు మేఘారుడు అంటే దాని గురించి గ్రహణించాం మనం కాని ఆ బైబుల్ మేగారక మేఘాలకు సంబంధించిన విషయాలు మనం చూసినప్పుడు ఎంతో డీటెయిల్ గా ఉంటాయి మేఘము దేనికి సంబంధించింది కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము తొంభై తొమ్మిదవ అధ్యాయము అధ్యాయంలో ఆయన ఏ రీతిగా మేఘ స్తంభం వల్లే మనల్ని నడిపించింది ఈ మేఘ సమం నుండి ఏ రీతిగా మాట్లాడి దాని వారికి చాటుగా ఉన్నట్టుగా ఆయన మేఘమును రాత్రి వెలిగించటకాయ అని మనం చూస్తాం కీర్తన గ్రంథంలో మేఘము ఆయన ఏడు మేఘములు ఆయన ఉన్నాడు అంటే ఏ చుట్టూ మేఘానికి కీర్తన గారు చెప్తా ఉంటాడు అక్కడ కీర్తన గారు తొంభై అధ్యాయంలో మేఘ అంధకారంలో ఆయన నుండును మేఘము అంధకారం రెండు ఆయన మేఘము దేనికి సంబంధించింది అంధకారం దేనికి సంబంధించింది దానికి నెక్స్ట్ లెవెల్ ఏమంటే నీతి న్యాయము ఆయన సింహాసనకు ఆధారం దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు ప్రతి దినం కోపడు అక్కడ ఉంది అక్కడ వాక్యం అతిథిగా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ శ్రంలో కాబట్టి ఈ మేఘములు దేనికి సంబంధించినప్పుడు మతాలను చూస్తాం కదా ఆయన ఆకాశం మేఘరుడై వచ్చు చేసి అతల గోత్రం వారు రొమ్మ కొట్టుకుంటూ ఇంగ్లీష్ లో మనకు ఏముందంటే మ్యాథ్యూ ట్వంటీ ఫోర్ క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అని ఉంది తెలుగులో లేదు అందుకు తెలుగు చదువుతూ కంపల్సరీ ఇంగ్లీష్ నేను చూస్తాను ఎందుకంటే మిస్ అయిపోతా అనేసి తెలుగు తప్పులు నేను తెలుగు ట్రాన్స్లేట్ రాంగ్ ఉన్నాయని నేను చెప్పాను ఒక ఆపర్చునిటీ ఏంటంటే తెలుగులో ఉన్నాయి కొన్నిసార్లు ఇంగ్లీష్ లో ఉండవు ఇంగ్లీష్ లో ఉన్నాయి కొన్ని తెలుగులో ఉండవు నేను ఇది కేర్ఫుల్ స్టడీ చేస్తాను అందుకని రెండు కంపేర్ చేసి చూస్తూ ఉంటాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నీతి నేను రాజ్యాన్ని వెతకమని తెలుగులో చూస్తాం కదా ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి సీకి ఫాజ్ ద కింగ్డమ్ అని అండ్ దెన్ ఇది రైట్ చేసినట్టు తెలుగు చూసినప్పుడు ఫస్ట్ నీతి ఉంటుంది తర్వాత రాజ్యం ఉంటుంది ఇంగ్లీష్ కింద ఫస్ట్ కింగ్డమ్ ఉంటుంది తర్వాత నీతి ఉంటుంది రైట్ చేసినట్టు అందుకని రెండు కంపేర్ చేసి చూసినప్పుడు మనకు అప్పుడు స్పిరిట్ లీడింగ్ ఏంటంటే ఆయన వాక్యం ముందుకు వెనకటి ముందుకు వెనకటి తీసుకెళ్తా ఉంటది నువ్వు నీటిలో ఉన్నప్పుడు ఆయన పర్ల రజను పెట్టుకోవాలి నువ్వు పర్గ్రజన్ లో ఉన్నప్పుడు నీటిని అని మెసేజ్ కన్వే చేస్తూ ఉంటది దేవుని వాక్యం రెండు అంచులు కట్టుగా అట్లనే ఈ మేఘరుడు ఆయన చెందాక మనం చక్రవర్తిగా చెప్పినట్లు ఏడవ వచనంలో మేఘరుడై వచ్చా అంటే ఆయన మేఘమును ధరించుకుని వస్తున్నాడు అని ఉంది అక్కడ ఇన్ ద క్లౌడ్స్ ఉంది కదా మరి కొన్ని ప్లేసెస్ లో ఈ కమ్స్ ఆన్ ద క్లౌడ్స్ అని కూడా ఉంది కాబీ ఆ ఈ క్లౌడ్స్ అయ్యికి సంబంధించి అనేది మనం అర్థం చేసుకుంటే మేఘారుడు రావడం అనేది అప్పుడు క్లియర్ అయిపోతుంది మనకి మైండ్ బైబుల్ అంతటా మేఘము దేనికి సంబంధించింది అనిపిస్తాం మేఘమైన మహిమకి సంబంధించింది అనిపిస్తాం మనం ఆ సలమోన మందిరంలో మేఘం దిగు వచ్చినప్పుడు ఆ దేవుని మహిమ మేఘం వలే వచ్చినప్పుడు యాజ లోపల పోలేకపోతారు అంత పవర్ ఉంటది అన్నట్టు ఆ మేఘం అంటే మహిమ కాబట్టి ఆయన మహిమలో వస్తారంటే ఏంటి అంటే ఈ పేతు రాసిన పత్రికలలో మనం చూస్తాం అక్కడ నుంచి ఇంకా అసలైన మేఘం ఏందనేది రెండో పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వర్షంలో వీరు నీళ్లు ఒక గుంపు గురించి మాట్లాడుతుంటారు క్రైస్తవ గుంపు వీరు నీళ్లు బావులు పెనుగాడికి కొట్టుకుని పోవు మేఘము వలై అంటే మేఘములు మనుషులకి సాదృశ్యం న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పటికీ రివీల్ అవుతుంది మేఘములై ఉన్నారంట పేతుడు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వర్షంలో వీరి కొరకు గాఢాంతకారము భద్రం చేయబడి ఉంది అదే మనము జూతా పత్రిక వచ్చినప్పుడు అది ఒకటే పత్రిక కదా ఒకటే అధ్యాయం మొదటి అధ్యాయం అదే ఒకటే అధ్యాయం కాబట్టి పన్నెండవ వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నీర్జల మేఘములు గాను అంటే వీరు మేఘములు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నీర్జల మేఘములు కాబట్టి ఇప్పుడు ఎక్కడ అర్థమవుతుందంటే ఫస్ట్ పాయింట్ మన ప్రభుకి సాదృశ్యం ఆయన మహిమకి సాదృశ్యం రక్షింపబడ్డ మన మంత్రము ఆయనకి మహిమగా ఉన్నము కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ నిర్జన మేఘములు అవుతున్నారు వాళ్ళు గీత పత్రికలో అంటే జలము లేని మేఘములు అంటే జలము అంటే దేవుని వాక్యం సత్యము నీతి రక్షణ అనుభవం ఆ మేఘములు చివరికి నీళ్లు లేని కంటే దేవుని వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయిన మేఘం లాగా ఉన్నారు కాయలు రాలి ఫలంలు లేక రెండు మార్లు చచ్చి అంటే వీళ్ళు రెండో మరణం రుచి చూస్తున్నారు అంటే రెండు మార్లు చచ్చి వేళ్లతో పెగిలికబడిన చెట్లు గానీ అంటే మేఘములు న్యూ టెస్ట్మెంట్ వచ్చే మన ప్రభువు నుండి తన బిడ్డలకు భయం దొరుకుతుంది తన బిడ్డలు చివరి ఎక్కడ ఇక్కడ చెప్తుండ్రుడు ఫిబ్రవరి అది కంక్లూడింగ్ పాయింట్ నేను తర్వాత అక్కడ వాక్యాన్ని ఆపుతాను ఫిబ్రి వర్షంలో ఎబ్రి పత్రికలసారి పన్నెండవ అధ్యాయం మొదటి వర్షంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిన అని ఇంకా మీకు తెలిసే అవన్నీ ఆ వాక్యం కాబట్టి దేవుని సొంత రక్షణ స్వీకరించిన సమూహం వీళ్ళు ఆయన కొరకు సమర్పించబడి ప్రాణార్పణ ప్రాణార్పణంగా పోయబడ్డవారికి చింతనిదంట పరిశుద్ధు అన్నట్టు పన సాక్షి సమూహము మేఘము వలే మనలను ఆవరించినదంట కాబట్టి మేఘములు దేవుని పిల్లలకు సాదృశ్యము అందుకని ఈ వాక్యం చాలా కాంట్రవర్షియల్ వాక్యం బైద్యుల్లో ఈరోజు ఏంటంటే మొదటి దశ రాసిన పత్రిక నాలుగవ అధ్యయము పదిహేడవ స్టంలో ఆ మీదట సజ్జలమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశాల మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము వ్యాక్చర్ గురించి చెప్తా చెప్తారు కానీ ఇది యాక్చువల్ సంబంధించిన వాక్యం ఇది రిజరక్షన్ తర్వాత దశైనిక సంఘంలో ఎవరో గొప్ప శైవజన్య చనిపోతాడు చనిపోయినప్పుడు అందరు దుఃఖపడతామంటే పౌలు ఈ వాక్యం చెప్తాడు సహోదరులరా నిరీక్షణ లేని ప్రజల మీరు ఏడవ ఏడవద్దు అంటాడు నిరీక్షణ ప్రజలు ఏడుస్తూ ఉంటారు మళ్ళీ మీరెందుకు ఇంత గొప్ప దైవజన్ చనిపోయినసి నేను మీకు ఒక మరమం చెప్తున్నా చూడండి అని గొప్ప దైవజన్ల గురించి మాట్లాడతాడు దేవుని అందరూ చనిపోయిన గురించి మాట్లాడుతున్నాడు ఈ మేఘముల మీర అని ఇక్కడ దాన్ని గా తీసుకుంటారు కానీ అక్కడ ఫూట్ నోట్స్ మీరు తెలుగు వైద్యుల కింద చూస్తే మేఘముల మీద అయినప్పుడు అక్కడ నంబర్ రూట్ ఫూట్ నోట్ నంబర్ ఉంటుంది కింద పోయి చూడండి ఏముంట మేఘముల మీద కాదు అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ మేఘముల ఎంతో నుండి కాబట్టి చాలా మందితో డిస్కస్ చేసిన ఎందుకంటే రీసెర్చ్ మనం కేర్ఫుల్ గా రీసెర్చ్ చేయాలి ఎందుకంటే లేఖనాలను పరిశోధించిన మన ప్రభు అది ఆజ్ఞ కాబట్టి మనం పాటించాలి మేఘముల ఎందు కొనిపోబడతారు అన్నాడు కాబట్టి మేఘములు దేనికి సాదృశ్యం అనే విషయాన్ని మనం ధ్యానించినప్పుడు అక్కడ చాలా తేటగా వాటిని చూపిస్తుండే ప్రభు మేఘముల ఎంతనే ఉంది అక్కడ నేను తెలుగుదేశాను లేక మేఘముల ఎందు కరెక్ట్ మేఘముల మీద లేక మేఘముల ఎందు ఆ ట్రాన్స్లేషన్ లో అది మేఘం మీద వచ్చేసింది దానివల్ల నా ఫిజికల్ గా ఇస్తున్న మనుషులు గానీ మేఘముల యందు అనే కాబట్టి ఆయన మేఘారుడే వచ్చాడు అంటే తన బిడ్డల్ని వెంట పెట్టుకొని వస్తాడు అంటాడు అదే ప్రక అదే ప్రశ్న రాసిన పత్రికలో ఆ పద్నాలుగవ స్ట్రంలో అనుకుంటా కరెక్ట్ మొదటి ప్రశ్న రాసిన పత్రిక నాలుగవ ఉదయం పద్నాలుగవ స్థానంలో తన ప్రియులను వెంట పెట్టుకుని వస్తాడు ఈ లోకంలోకి వస్తున్నప్పుడు కాబట్టి చనిపోయిన వారి గురించి మనం దుఃఖపడద్దు అంటున్నాడు ఎందుకంటే వారిని మనం చూస్తాం అక్కడ అంటున్నాడు వాళ్ళందరినీ తను వెంట పెట్టుకుని వస్తాం కదా కాబట్టి మేఘరుడై వచ్చట అంటే అర్థం ఏంటంటే తన బిడ్డలందరినీ వెంట పెట్టుకుని వస్తాడు ఆ స్టేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి బట్ ఆ మేఘరుడు అన్న విషయం ఒకటే నేను డిస్కస్ చేయడానికి రేపటి నుండి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం చక్రవర్తి గారు మీరేమైనా రియాక్ట్ అవుతారా హలో చక్రవర్తి గారు హలో రియాక్ట్ అవుతారా చూడాలా లేదా ప్రార్థనలకు వెళ్ళిపోదామా ఇంకా భాస్కర్ సార్ సార్ హలో భాస్కర్ హలో కళ్యాణ్ అంటే సార్ మీరు కంటిన్యూ చేయండి సార్ ఏ ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది కాబట్టి ఎఫ్రాయి బ్రదర్ గాని మన విజయ్ బ్రదర్ గాని వాళ్ళ రెస్పాన్స్ ఏమైనా అంటే దాని తర్వాత ప్రార్థనలు స్టార్ ముందుకు వెళ్ళిపోరా హలో హలో బ్రదర్దర్ చెప్పండి మీరు చేస్తారా లేదండి బ్రదర్ లేదండి విజయ్ బ్రదర్ చెప్తారు కదా బ్రదర్ చెప్తారు కదా లేదు సార్ లేదు సార్ ప్రార్థనలోకి వెళ్దాంలేండి తెలిసిన అంశం లేదు కాబట్టి ప్రభు మనల్ని ఇంకా అంచలంచంలో ఎదుగులాగా నడిపించాలని ఒక ప్రార్థన చేద్దాం దాని తర్వాత విజ్ఞాపన ప్రార్థన లేదు కంటిన్యూ కంటిన్యూ చేద్దాంలే సో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం బ్రదర్ ఈ ముఖ్యంగా ఈ వైరస్ బాధితుల గురించి ఆర్థిక స్థితి గురించి కెరియర్స్ గురించి రెస్టారేషన్స్ గురించి స్టార్ట్ చేస్తాం చెయ్యండి బ్రదర్ ప్రార్థన ఎస్ మీరు స్టార్ట్ చేయండి ప్రార్థన జం గల పొరలోకి దేవా హీమగలిగిన మా తండ్రి సర్వాధికారి సర్వకృపానిధి కృపా సత్య సంపూర్ణత ప్రభావా మా దేవా నాయన మరొకసారి ఉదయకాల సమయం మేమందరం కూడి తండ్రి మేము స్థుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తున్నాయన మేమహిమగల నామాని తండ్రి పొగొడుతూ ప్రభావ మీ పాదములు చింతకొస్తున్నాం మా దేవుడు మా సృష్టికర్త మా విమోచనకర్త మీకు స్తోత్రమే ఆయన ప్రభావ మీ యొక్క వాక్యం ఎంతో లోతైనది ఎంతో బలమైనది ఎంతో అది తండ్రి అయినా వాడి గల రెండంచుల కట్గంబంటిది ప్రభావ ఆయన మా హృదయ లోతులను చూడగలదు ప్రభా శరీరాన్ని ఆత్మను వేరు చేయగలదు అండి ప్రభా మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన మేము ఎంత విన్నప్పటికీ ఆయన ఎంత చదివినప్పటికీ ప్రభా ఇంకా ఎంతో లోతైన తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభా ఆయన ఒక్కొక్కరు దాసుల ద్వారా ఒక్కొక్కరి ద్వారా మీ సత్యానం వెల్లడి చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రభా దాన్ని ఎవరు కంప్లీట్ చేయగలరు ఆయన అంత లోతైనది ప్రభా మీకు స్తోత్రంలో ఆయన వేల సంవత్సరాలుగా నాయన దాన్ని చదువుతున్నప్పటికీ ప్రతిసారి కొత్తగా ఉండేటువంటి అంత గొప్ప వాక్యం ప్రభు మీకు నాయన తండ్రి మేము దాన్ని బట్టి ప్రభు ఎంతటి వారం అర్థమవుతుంది తండ్రి మా జ్ఞానం ఎంతదో అర్థమవుతుంది ప్రభు స్తోత్రం నాయన మీ కార్యములు ఎంత లోతైనవి ప్రభు ఎంత ఉన్నతమైన తండ్రి ఎంత ప్రభు ఆత్మీయ సత్యాలతో నిండు ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవ మా తండ్రి ఒక గ్రంథాన్ని ప్రభా ధ్యానించడానికి ప్రారంభించడానికి మిరిచిన కృపను పట్టిస్తా ప్రభులు ప్రభా ఆయన వాక్యంలో ఒక్కొక్క మాటలో ప్రభా ఎంత లోతున్నది ప్రభావ స్తోత్రం నాయన తండ్రి అది ధ్యానించడానికి మా వయస్సు మా జ్ఞానం మా తెలివి చదువుతో తండ్రి ప్రభా మీకు స్తోత్రం నాయన మేము డలుగు మేము గ్రహించగలిగినంత మాత్రమే మీరు వెల్లడి చేస్తున్నందుకు స్తోత్రం ప్రభా మేము గ్రహించలేనిది ప్రభావ వెల్లడి చేసినా మాకు అర్థం కాదు తండ్రి వ్యక్స్తో మా మీతో మేము ఎంత గడుపుతామో ప్రభా మిమ్మల్ని ఎంతగా మేము ప్రేమిస్తామో తండ్రి అంతగా మీరు వెల్లడి చేసేవారు కానీ స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్న మా దేవ మా తండ్రిదిగా ప్రభా ఆయన భయంకరమైన పరిస్థితులు ఆయన ఈ కరోనా ఆయన ఈ కోవిడ్ నైన్టీన్ భయంకరంగా వ్యాపిస్తున్నాయి అనేక దేశాల్లో చుట్టేస్తుంటారు అనేకులు ప్రభువా దీని బాధిత పడ్డారు తండ్రి అనేకులు చనిపోయారు దాని సహాయం చేయి అర్థం కానటువంటి వైరస్ గొప్ప మానవ జ్ఞానానికి దాన్ని దొరకనటువంటి వైరస్ తండ్రి సహాయం చేయి కేవలం నాయన మీ శక్తి వల్లనేది కట్టడి అవుతుంది గొప్ప కేవలం నాయన మీరు మాత్రమే దీన్ని ఆప్రి నాయన సహాయం కోరు ప్రభు నాయన కులపొరకు తండ్రి మీ వైపు చూస్తుంటున్నాం అదేమ కరుణించండి నాయన కృప చూపించండి కృప అమరు క్షమించండి నాయన ప్రభావాహ మా అపరాధంలోను మా యొక్క అంధకారాన్ని క్షమించండి ప్రభావ నాయన వీటి గురించి తండ్రి ఎప్పుడో రాయబడింది నాయన దానికి సిద్ధపడని బుద్ధహీనత తండ్రి వమరుక్షమించండి ప్రభు ఆయన తండ్రి అనేక చనిపోతున్నారు ప్రభావ సహాయం చేయండి లక్షల్లో ఉంటున్నారు నాయన సహాయం చేయండి ప్రభా మా దేశంలో కూడా భయంకరంగా వ్యాపిస్తుంది తండ్రి అసలే మిగతా దేశం నాయన ఈ దేశం తట్టుకోగలదా ప్రభు మెడికల్ ఫెసిలిటీస్ లేని దేశం ప్రభు నాయన ఏది కూడా తండ్రి తట్టుకోలేని దేశం ప్రభు ఎంతో అవినీతి అసమర్థత ప్రభు అలాంటి దేశం అయినా నేను తట్టుకోలేకపోతుంది ప్రభు ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభు ఫార్టీ థౌజండ్ మంత్లీ ఎవ్రీ ఆయన ప్రభా తండ్రి కరుణించండి కృప చూపించండి నాయన అది మాత్రమేమే అడగలం తండ్రి సహాయించండి నా తండ్రి మా దేవ ఆయన దీన్ని కట్టడి చేయవలసిందిగా వేడుకుంటున్నాం సప్రభ సహాయించి ఆయన ప్రభా ఇది మా కన్నువికి నమ్ముతుంటున్నాం తండ్రి క్షమించి ప్రభా ఆయన మీరే తండ్రి వీటిని నిలుపుదల చేయవలసింది వేడుకుంటున్నాం ఆయన సంఘం తన బాధ్యత చేయక మేము మా పని నేను చేయకపోర్ట్ లక్ష్యం వల్లనే తండ్రి ప్రభావం తండ్రి సహాయించేది మాది ప్రభుత్వాలు ఆయన దీన్ని బారిన పడ్డానికి గుజలు జ్ఞాపకం చేసుకున్నాయి వాళ్ళని ముట్టండి స్వస్థపరచండి వాళ్ళ ఇమ్యూనిటీ పెంచండి ప్రభావం లంగ్స్ ని బలపరచండి తండ్రి సహాయించండి ప్రభావా త్వరగా మార్కెట్ లోకి రావడానికి సహాయం చేయండి తండ్రి ప్రభుత్వాహ ఇది కూడా కమర్షియల్ అయిపోయింది ప్రభాహాలు ఆయన పోటీ పడుతుంది తండ్రి క్వాలిటీ వస్తుందో లేదో మాకు తెలియదు ప్రభువాయన సహాయించండి యన అనేక మంది ప్రభు అనేక మంది ఇబ్బందుల్లో ఉంటున్నారు తండ్రి సహాయించండి జ్ఞాపకం చేసుకుంది ప్రభావా అదేవిధంగా ఆయన తండ్రి ఇంకా నువ్వు ఎవరెవరి అవస్థతో ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటు అనారోగ్యంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటారు ప్రభావ అభిరామం గురించి ప్రార్థిస్తుంటున్నారు ముట్టండి స్వస్థపరచండి ప్రభావా అదేవిధంగా పెద్ద చిన్న పెద్ద జాషువా కిడ్నీస్ ముట్టండి స్వస్థపరచండి చూపు దాయిచ్చండి ప్రభు చిన్న జాషువా గుండెలు ముట్టండి ప్రభావ స్వస్థత ఇచ్చింది తండ్రి ప్రభావ నాయన అదే విధంగా క్రిస్టినా బిడ్డకు అల్లు వాళ్ళు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ మీ మహిమ కొరకు సహాయం చేయండి ప్రభావి డానియల్ జార్జ్ వచ్చి ప్రార్థిస్తుంటారు ప్రభా ముట్టండి స్వస్థపరచండి జీవితాన్ని మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ఇంక నేను ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి మీరే సహాయం చేయాల్సింది పడుకుంటారు మీరే ఆరోగ్యం దయచేసి పడుకుంటారు మా తండ్రి మా దేవా మీ కార్యంలో గొప్పవి ప్రభా మా జ్ఞానం గురించిన తండ్రి మీరే సహాయం చేయాల్సి పడుకుంటారు తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నాం ప్రభా అనేక ఉద్యోగాలు తండ్రి తమ యొక్క తండ్రి ఆ యొక్క వ్యాపారాలు కోల్పోయిన ఆయన ప్రభా ఎంతో భయంకర ఆర్థిక స్థితి ఎంతో భయంకరం సరిదిద్దండి ప్రభా నాయన తండ్రి ప్రభా మరినీ అరిగిన దేవుడు ప్రభా కే ప్రార్థించే వారు మాత్రమే ఉంటున్నాం మా వల్ల ఏది కాదు ప్రభావ సహాయించు నేనే బలహీనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నేనే కార్యం చేయవలసిందిగా పెట్టుకుంటారు విద్యార్థులు విద్యా సంవత్సరాలు చెప్పకుండా సహాయం నా ప్రభావ ఎటువంటి ఆటంకం కలగకుండా సహాయించు ప్రభా నేను ఇంకను ఎవరెవరైతే అనారోగ్యం ఉన్నారో అందరి జ్ఞాపకం చేసుకుని సహాయించు ఈ విధంగా ప్రభావ కూడి తల్లి మీ యొక్క ఆయన పాఠ సన్నిధికి మా ప్రార్థనలు మా విజ్ఞాపనం తీసుకురావటం అల్పల మహాయ నిష్ప్రయోజకం ఎన్నిక లేని వాళ్ళ బుద్ధి మాకిచ్చిన ధన్యతను పట్టిస్తూ మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటూ అంధకార శక్తులను రైతాన్ శక్తిగా మీ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయ ప్రతి శక్తి మా ప్రభుక్రీస్తు రక్తమైన శక్తి ద్వారా బంధిస్తూ మా సమస్తమే హస్తగతం చేసుకుంటూ ప్రార్థన మా ప్రభు మా రక్షణ ప్రార్థిస్తున్నాం తండ్రి హలో విజయ్రదర్ చేస్తా సార్ ప్లీజ్ చక్రవర్తి గారు మీరు చేయండి పరిశుద్ధ పరిశుద్ర పరిశుద్ర ప్రేమ గడిగిన ఆయన జీవమ్మ గడిగిన ఆయన జీవాధిపతి ఏసయాల స్థుతులు స్తోత్రి అయ్యా ఇదిగో నాయనా అయ్యా మర్మమ్మల గురించినటువంటి బోధను ధ్యానించుకునేటువంటి ధన్యతను మాకు ఇచ్చావు అయ్యా ఈ రోజు కూడా ప్రభా అది కఠినతరమైనటువంటి బోధని మర్మాలతో కూడుకున్నదని చాలా మంది ప్రభా దాన్ని ధ్యానించట్లేదు కానీ మీరు మొట్టమొదటి అధ్యాయంలోనే అయ్యా చెప్పారు దీన్ని చదువువాడు గ్రహించువాడు ధ్యానించువాడు ధనుడు అని చెప్పారు తండ్రి అయ్యా అని ఆ మాట ఎంతో ఉత్సాహంతో ప్రభా అయా చదివే విధంగా మమ్మల్ని ప్రేరేపించిందేవా అని బట్టి నీ కొందనాడు అయ్యాలు తండ్రి ప్రభా దాన్ని ధ్యానించుండగా అయ్యా అనేక మాటలు మీరు ప్రభా తెలిదేవా నీ కొందనాలు మర్మాన ప్రభా మాకు తెలియజేయండి తండ్రి అయ్యా అల్పులు ప్రభావ దేనికి పనికిరాని వరం అయినప్పుడు ప్రభావ సహాయం చేసి ప్రభా దాంట్లో అర్థం అయ్యే విధంగా మీరు ఆ బోధ వివరించమని ప్రార్థన చేయొచ్చు ప్రతి ఒక్క బిడ్డను పాత్ర నా ఫోన్ చేసుకోనండి పరిచయాన్ని ఇంకెంట్ గా దీవించే సహజం కలిగిందాము అడిగిస్తున్నాం తండ్రి నేను ప్రార్థన చేస్తాను చేస్తారు భాస్కర్ ఉంటే భాస్కర్ తో మీరు ఏంటి సార్ మీరు చేయండి ఓకే ఓకే రైట్ పరసుధర వదనాలనైనా కృపడా మీకు స్తోత్రాలు తండ్రి ప్రభు ఐకృదయాల నుంచి తొమ్మకు మీరు మమ్మల్ని కాచి మీకు ఎంతో బాధనైనా మీ కృప ఎంతో ప్రభుత్వ గోప్రభు ఎంతో కృపతో మమ్మల్ని కొనుక్కున్న దాన్ని మీకు ఎంతో వదనాలనైనా ముఖ్యంగా ప్రభుత్వ రక్షణ ప్రణాళికల మమ్మల్ని దాన్ని ఏర్పరచుకున్న బట్టి మీకు ఎంతో వదనాలు మీ యొక్క తన్మలి మీ యొక్క తన్మలి సన్నిధిలో మొదలు పెట్టుకున్న దాన్ని మీకు ఎంతో బదనాలు ప్రభా ఎఫ్ రాష్ట్రపతిలో మీరు చూపించిన తండ్రి ఈ సన్నిధిలో మమ్మల్ని అందరినీ పెట్టుకున్నాను ఆయన కాబట్టి నేను ఈ లోకం కాదు ఈ లోకమ్మ ఏం చేయలేదు ప్రభావ ఎందుకంటే నేను మీతో పాటు నేను క్షణం దాన్ని మీకు ఎంతో బదనాలు నైనా ముఖ్యంగా ప్రోభ సేవా జీవితంలో పొరభ యాజకుండా ప్రోభా మీ యొక్క తండ్రి ఇతర పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఇట్లా అది తమ ఆ యొక్క సంఘర్షణలకు ఇంపార్టెన్షన్ చేయడానికి ఉంటున్నారు ప్రభావ వీటిని గ్రహించడానికి ఉంటున్నారు అది పట్ల కనికరించమంటూ ఆధిస్తున్నాం కర్యాలు తెలుసుకోగ్న వాడికి సహాపడమంటే ఆర్థిస్తున్నారు పర్షదాత్మని చోచిస్తలేదు ప్రభావా వర్షధాత్మని దుఃఖపరుస్తున్నారు ప్రభావా అందుకు వాళ్ళు పొందలేకపోతున్నారు అప్పుడు కనికరించమని కాదు క్షమించమంటారు అర్ధిస్తాం వాళ్ళకి అవకాశం అనుభవించమంటే ఆర్థిస్తున్నాం అన్ని తెలుసుకొని దాని రకాల జీవించాలని వాళ్ళు బయట జీవించాలని మీరు మతం మాట్లాడేందుకు చెప్తే వాళ్ళు మహిమ దక్షిణ పడే వారందరు మీ యొక్క మహిమని మీరు మాట మాట్లాడుతున్నారు సాక్షి సమూహమే మేఘం అంటున్నారు వేగంలోనే ఉన్న బిడ్డల గురించి మీరు నేను వేగంలో వెంట పెట్టుకుని మీరు వస్తామంటున్నారు మీ యొక్క బిడ్డలే వెంట పెట్టుకొని మీరు వస్తా అంటారు నేను అంటే ఆ విషయం ఎక్కడ అనేకమైన మీరు ఖచ్చితంగా మీకు ఎంతో ఉండడానికి ఖచ్చితంగా చివరి కాలం మేము గ్రహించగలుగుతున్నాం నేను వీటిని స్వీకరించి వాటి ప్రకారంగా జీవించాలి దాన్ని ప్రకటించాలన్నట్లు అటువంటి బిడ్డలను మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది ముఖ్యంగా వైరస్ బాధితులు విధించినట్టు ప్రార్థిస్తుండగా వారి పొట్ల మీద చూపించండి నేను అయితే మన వైరస్ నుంచి వాళ్ళని బిగా జరిపించండి స్వస్థతలు దించండి వారి రక్షించుకోండి ఎవరిని రక్షించుకోవడానికి మీకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరిని రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను నిన్న ఇంటికెన్ వల్లి భయంకరమైన కాలంలో ఉంటుండగా క్రైస్తవ సంఘానికి తను తిరిగి మరొక అవకాశం అనుగ్రహించండి విజయవంతం నింపండి విశేషమైన అద్భుతాలు పేరు లాంటి తీవడం అనుగ్రహించండి సహస్తి పెరుగులాగా తీవడం అనుగ్రహించండి తిరిగి వల్ల రెక్టేషన్ చేయాలని ఇది కేవలం మీ వలన సాధ్యం అని మేము నమ్మకం సహాయపడమని ప్రార్థిస్తున్నాం అయితే గురించి రవి గురించి జాషు గురించి హజీరామ్ గురించి ప్రార్థిస్తున్నాం డానియల్ గురించి ప్రార్థిస్తున్నాం జరిగించండి స్వతండి అద్భుతాలు జరిగించి సంపూర్ణంగా సమర్పించుకుని జీవిడలండి పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నత సర్వాధికారి సర్వాని దేవదేవ ఈ స్వాయామి వందనాన్ని స్థితి స్తోత్రాలు జీవము దేవా దేవ నిన్న నేడు నిరంతరం ఎరీతిగా ఉన్నవాడు తండ్రి ప్రభాయన అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయడు భూత భవిష్యత్ కాలములను తండ్రి ప్రభ ఎరిగిన తండ్రి భూమిని ఆకాశమును నిర్మించినవాడు తండ్రి అనేక గొప్ప మర్మాలతో కూడిన మీ తండ్రి ప్రభానైనా భవిష్యత్తు గురించి మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం జీవము గల దేవ గొప్పది వాటి ఆ యొక్క జ్ఞానమును తెలుసుకున్నట్టు మా జ్ఞానమును దయచేయండి ప్రభా నైనా సురజ అనుగ్రహించమని వేడుకుని సహాయం చేయమని వేడుకుని చుంటున్నాం ఇచ్చిన ఈ వందనాలు చెల్లిస్తుంటాం నాయనా మేఘముల గురించి వర్ణించినందుకు వందనాలు ప్రభా నైనాశు రజ అనేక మర్మములు మాత్రం మాట్లాడవలసింది అడుగుచుంటున్నాం తండ్రి సహాయం చేయండి రాకడకు మేము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచే వారి గుంపులో మేము సహాయం చేయండి నాయన ఈ రక్షణను పోగొట్టుకునే వారంలో కాక తండ్రి నిల్చున్నామని పడిపో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండటం సహాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి తండ్రి ఇతబడిన వాక్యాన్ని మీ బిడ్డలను మీ చేతుల్లో అప్పజెప్తుంటున్నాం సహాయం చేయండి ఆయన మా మాతో మాట్లాడిన విధానంకై మీకు అందరి అనేక విషయములను ఇంకా మర్మములను మాకు తెలియజేయవలసిందిగా అడుగుచున్నాం కదీ ప్రభునైనా ఎవరైతే రాలీకి పోయి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి కూడి వచ్చిన బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు అల్పుడు అయోగ్యుడను దేనికి పనికిరాని నన్ను తండ్రి ఈ గుంపులో ఉంచినందుకు మీకు వందనాలు ప్రత్యేకమైన వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తుంటాం అదేవిధంగా కరోనా గురించి ఆ యొక్క మిడతలు ఆ రైతులు వీళ్ళ గురించి ప్రార్థిస్తుంటాం సాయం చేయండి ప్రభా కరోనా జ్ఞాపకం చేసుకుంటే ప్రభా స్వస్థ చేయండి నేను ఎవరిని ముట్టండి మంచి ఇమ్యూనిటీ దాచేయండి సహాయం చేయండి స్వస్థపరిచిన వారికే మీకు వంద నెల చెల్లిస్తుంటుంది తండ్రి అనేకులు రక్షింపబడినట్లు సహాయం చేయండి సంఘాల గురించి ప్రార్థిస్తుంటున్నాం నానా ఎత్తబడి గుంపులో సంఘం సహాయం చేయండి సంఘంలో ఉన్న మలేనియం ను తుడిచిపెయండి కొట్టివేయండి చేయండి తండ్రి అదే విధంగా తండ్రి బట్టి మీకు ప్రార్థిస్తుంటున్నాం సాయం చేయండి ప్రభా వారికి ఉన్న చెడు అలవాట్లు తండ్రి ప్రభా సాతానలో బంధింపబడి అంటున్నారు వారికి కూడా విడుదల దాచేయండి అదే విధంగా తల్లి ప్రభ జస్వాన్ బట్టి మీకు వందనాలు ప్రభ ఆ బిడ్డ తండ్రి ఆయాసంతోనోరముతోనూ తల్లి ప్రభాయన మరలా నాయన అనారోగ్యానికి గురువుతో వస్తున్నాడు ప్రభా బిడ్డని ముట్టండి స్వస్థపరచండి ప్రభ నాయన మంచి ఇమ్యూనిటీ పవర్ దయచేయండి ప్రభా స్వస్థ దయచేయండి ప్రభాయన ఆ బిడ్డని ముట్టమని నాయన తమ తల్లిదండ్రులకి ఇద్దరికి సమాధానం దయచేయమని వెడుకునే తండ్రి నాయన ఆ బిడ్డ కూడా మన బాధపడుతున్నాడు ప్రభా బిడ్డకు సంపూర్ణ స్వస్థత చిన్న జాతీయను బట్టి మీకు వందనాలు ఆ బిడ్డను ఆయన మీరు ముట్టిన అస్వస్థపరిచినందుకు వందనాలు ప్రభా చెల్లి క్రిస్తున్న బట్టి మీకు వందనాలు అదే కార్యం చేయాలను వేడుకున్న చింటున్నాం తండ్రి ప్రభా నైనా అయ్యా ఇంకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థించవలసింది ప్రభా ఆయన ప్రార్థన అంశాలను అన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని మాతో కూడా మీరు తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చేస్తే మా రక్షకుడు మీ ప్రే కుమారుడు అని యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మ ప్రార్థిస్తూ అడిగి పెడుతున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో మన పబ్బు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ నేను సహవాసం ఇప్పుడు ముఖ్యంగా కరోనా బారిన కూడా మీ బిడ్డలకు సదాకాలముతోనగాక ్యాంక్ యూ